ఎలా ఉంది కాబట్టి దీంట్లో ఈ కథలో మీరు చూడాల్సినవి వీడు ఎక్కడికి వెళ్ళబరిగిస్తాడు అక్కడికి ఎలా పరిగెత్తుడు అలాంటి డీటెయిల్స్ చూడకూడదు ఆ కథలో చూడాల్సింది ఏంటంటే రెండు మూడు అంశాలు దుర్వాసుడు శీఘ్ర కోపి మహర్షి అయినప్పటికీ కూడా శీఘ్ర కోపము గలవాడు తన కోపమే తన శత్రువుకి చక్కని దృష్టాంతము ఆయన భక్తుడి మీద ప్రయోగించింది ఆయనకే దెబ్బతీసింది కానీ భక్తుడు మాత్రం కారణాను సంహరింపబూలిన వాణిని కూడా రక్షిస్తాడు తప్ప ప్రేమతో నా నావేజ్ ప్రవేశాడు బాగా అయిందిలే అని మాత్రం ఆనాడు సమస్య ప్రౌచ సో చాలా గొప్ప విషయం శ్రీకృష్ణుడు రక్షిస్తాడుగా భాగవతంగా వస్తుంది హే శ్రీకృష్ణ నీవు చాలా మహా మహామహిమాన్వితుడు గర్భంలో ఉన్న శిశువుపై అద్భుతమైన అస్త్రాన్ని ప్రయోగించి అంటే విరుగుడు లేని అస్త్రమును అశ్వత్ ప్రయోగిస్తే అంతటి మహా ఆపద నుండి ఆ శిశువుని కాపాడేవే నీ మహిమ ఇంతటిది అంతటిది అని చెప్పము కాదు సుమా చాలా గొప్ప మహిమ అని స్థుతిస్తారు ఆయన ఇంటి అప్పుడు ఆయన అంటాడు నాది కాదంట అయ్యా మరి నీది కాకపోతే మరి దేని నా మహిమ ఎవరిది దేనిది అని ఇప్పుడు శ్రీకృష్ణుడే మహిమ నాది కాదంటే మనం ముఖ్యమంత్రి నిలవేసుకోవాల్సి వస్తుంది ఏమిటాయి మరి నీది కాకపోతే మహిమే ఎవరిది అని అడిగితే చూడు నేను జీవితంలో సమత్వమును పాటించిన వాడనైతే ఈ శిశువు రక్షింపబడు దాకా అని నేను మొక్కుకున్నా ఆ మొక్కు కారణంగా ఈ శిశువు రక్షింపబడినాను కాబట్టి ఆ మహిమ శ్రీకృష్ణుడు అనే పరిచ్ఛిన్న వ్యక్తి యొక్క మహిమ కాదు ఆ సమత్వము యొక్క మహిమ అంటాడు ఆయన మీరు భాగవతంలో ఉన్న అంటున్న జీవితంలో సమత్వాన్ని ఆచరించుటే సకల మహిమలకు మూలము అన్నట్టుగా చెప్తాడు అక్కడ భాగవత శ్లోకంలో కాబట్టి మహాత్ములు సమస్య త్రౌచ వ్యతిరేక దీన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి అధ్యయనం చేసి శ్రవణం చేసి ఈ ఈ లక్షణాన్ని అలవర్చుకోవాలి శత్రు మిత్రులు ఇద్దర ఎందు సమత్వములు కలిగినందుకు ఇప్పుడు మహాత్మ దగ్గరికి వెళ్ళామని మీకు బీజేపీ ఇష్టమా కాంగ్రెస్ ఇష్టమా అంటే చూడపా అందరూ ఇష్టమే ఎవరు శత్రువులు లేరు ఎవరు మిత్రులు లేరు పార్టీలన్నిటికీ దూరంగా ఉండలేరు కానీ గృహస్థుల ఉన్న ఓటు వేయరు మరి గృహస్థులు ఎలా ఉండాలి గృహస్థులు ఎలా ఉండాలంటే పార్టీ ముఖ్యం కాదు లేబుల్ ముఖ్యం కాదు సింబల్ ముఖ్యం కాదు మనిషి ముఖ్యం ఉన్నవాళ్ళని చూసి యోగ్యుడు ఎవడైతే వాడికి ఓటు వేయడం లేకపోతే తిరస్కరణ ఓటు కూడా చేయొచ్చు అలా అది గృహస్థులు చేయాలి కానీ సమత్వాన్ని మాత్రం కోల్పోరాదు సమస్య ప్రవచ ఒక మహాత్ముడు నదిని దాటుతున్నాడు పొడవ అదే పొడవలో నలుగురు రౌడీలు ఉండాలి ఈ రౌడీలు ఈయన్ని ఆట పట్టించారు ఆట పట్టించడం అనేది ఒకటి ఉందిగా రౌడీలు ఆట పట్టిస్తారు అంటే ఎదరవాడు ఒక్కడు వాళ్ళు నలుగురు ఉండాలి వీడు ఒక్కడు ఉండాలి సో నెంబర్ గే నెంబర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి బలం ఎక్కువ ఉంది ఒకరు ఒకడు తోడు దొంగలు కదా ఈయన ఒక్కడు ఈయన్ని అలంజేయడం మొదలుపెట్టారు ఈయన దండం లాగేసుకోవడం కమండలాక్కోవడం గెడ్డాన్ని లాగడం ఇలాగేదో మతానికి ఆయన వస్తున్న పై ఉత్తరీయాన్ని లాగడం దాన్ని నీలలో వాడడం ఇలాంటి ఏదో అలం చేస్తున్నారు ఆయనేమో ఏదో మాటలాడడం పరుషంగా ప్రవర్తించుకున్నాం వెంటనే నది మధ్యలోకి వెళ్ళింది పడవ ఈ లోపల ఆకాశవాణి నిలబడింది హే మహాత్మ ఈ పరమ దుష్టులు ఆ నదీ దేవత పలుకుతుంది నదీ దేవత ఆకాశవాణి కాదు నదీ దేవత ఈ పరమ దుష్టులు ఇంత ఘర కవి వచ్చేసిందా మీవంటి మహాత్ముడిని ఇంత అపరాధం చేస్తారా ఈ పడవని నేను ఉల్టా చేసేసి వాళ్ళను నదిలో కూటమి పోయేట్లా చేసేస్తాను నిన్ను మాత్రం వద్దు మీదకి చేర్చేస్తాను అంటుంది నదీ దేవత అంటే అప్పుడు ఆ మహాత్ముడు అంటాడు అలా చేయొద్దు పడవని ఉల్టా చేయద్దు వాళ్ళ బుద్ధిని నీకు చేతనైతే ఉల్టా చెయ్యి వాళ్ళ బుద్ధికి వికాసం కలిగించి వాళ్ళు చేసేది తప్పని వాళ్ళు తెలుసుకునేట్లా వాళ్ళని అనుగ్రహించు తప్ప పడవలను ఉంటా చేసి వాళ్ళకు హాని మాత్రం చేయవద్దు అని ఆయన నదీ దేవతని ప్రార్థిస్తారు కాబట్టి ఓ దేవ వాడు నాకు శత్రువు వాడిని నాశనం చేయి అని ప్రార్థించకూడదు ఒకవేళ ప్రార్థించాల్సి చూస్తే అని ప్రార్థించాలి ఓ దేవ శత్రువు మిత్రుడు అనే భేదము కల్పితము మీ బోధనకు అనుభవానికి వచ్చేట్లా చేయి నన్ను హాని చేయదలుచుకున్న వాడికి కూడా సద్బుద్ధిని ప్రసాదించుము అని ప్రార్థించాలి అంతే తప్ప వాడికి నాకు హాని చేస్తా అన్నారు కాబట్టి వాడికి హాని చేయము అని ప్రార్థించరాదు అది భక్తి అంటే ఉంటుంది సో కాబట్టి ఆ సమత్వాన్ని కలిగి ఉండాలి మహాభారతంలో చెప్పారు నైకాదృశం బ్రాహ్మణ శాస్తి విత్తం యథైకత సమత అసంగత సాధకులు బ్రహ్మజ్ఞానం కావాలని ఆకాంక్షించేవారు ఏకత్వము అసంగత సమత ఈ మూడు లక్షణములను కలిగి ఉండవని ఏకత్వం అంటే ఏమిటి ప్రకృతి ఒకటి సృష్టి ఒకటి మానవాళి ఒకటి భేదములను తిరస్కరించి మానవాళి ఒకటి ప్రకృతి ఒకటి ఈశ్వరుడు ఒక్కడు సర్వము ఏకము ఏకమైన వాద్యులు అది మీకు ప్రతి అంశంలోనూ ఏకత్వాన్ని దర్శించేటువంటి ఆ లక్షణం ఉండాలి పృథివీ ఒక్కటి జలములు ఒక్కటి ఆకాశము ఒక్కటి అగ్ని ఒక్కటి తత్వములన్నీ ఒక్కటిగానే ఉంటాయి అనేకంగా ఉండవు బంగారము ఎన్ని బంగారము ఒక్కటి బంగారాన్ని చూసినవాడు ఒక ఏకత్వాన్ని చూస్తాడు ఆభరణాలను చూసేవాడు అనేకత్వాన్ని చూస్తాడు యథైకత సమత శత్రువు మిత్రుడు ఇందరి ఎందు సమమైన ప్రవృత్తి దెన్ అసంగత అన్అటాచ్ చాలాసార్లు ఈ అసంగత్వాన్ని గురించి మనం చర్చించి ఉన్నాము ఇది ఆ సాధకుల యొక్క లక్షణాలు మహాత్ములు ఎలా ఉంటారంటే సూర్యుడు చంద్రుడు పంచభూతములో వలై ఉంటారు మహాత్ములు ఈ తత్వములు వాటి ఎందు సమత్వము అనే ధర్మము దృఢముగా నిలిచి ఉంటుంది సూర్యుడు అందరికీ సమానంగా వెలుగుని వేడిని ఇస్తాడు ఆయన యజ్ఞశాలలో ప్రకాశించి జైల్లో ప్రకాశించడం మానేయ్యడు అందరికీ సమానంగా చంద్రుడు కూడా అందరికీ సమానంగా వెళ్ళే వాళ్ళను పంచిపెడతాడు మీరు అందరికీ సమానంగా దత్తిక తీరుస్తుంది భూమి అందరినీ సమానంగా నిలబెడుతుంది అగ్ని అందరికీ సమానంగా విక్సదనాన్ని ఇస్తుంది ఆకాశము అందరికీ సమానంగా అవకాశాన్ని ఇస్తుంది ఇంట్లో సంచరించటానికి వాయువు అందరికీ సమానంగా ప్రాణాలను నిలబెడుతుంది చూడండి మీరు పంచభూతములు అనే తత్వములు సూర్యచంద్రులు అనే తత్వములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడైనా వైషమ్యం మీకు కనపడిందా ఒక లైందులు ఓ రకంగానూ మరొకళ్ళు ఇంకో రకంగానూ ప్రవర్తించే తీరు కనపడినందుకు లేదు మహాత్ములు కూడా అటువంటి సమత్వాన్ని కలిగి ఉంటారు నిజానికి శత్రువు మీరు ఎవరినైతే అంటారో వాడి వల్ల ఉపకారం ఉంటుంది ఓ పాతుంది కొండంటుంది మట్టి మట్టి కొండగా కబీరో పా కబీర్ అంటాడు అనుకుంటా ఈ పాట నాకు గుర్తులేదు హిందీ వర్షన్ గుర్తులేదు దాని తాత్పర్యమైన గుర్తుంది మట్టి మట్టి అంటుంది అయ్యో నన్ను ఏమో తమ్ముతున్నారే తర్వాత నీళ్లు పోసి కాళ్ళతో తొక్కుతున్నారు నన్ను నన్ను ముద్దల ముద్దల కింద చేసి గిరాట తర్వాత నన్ను చక్రం మీద ఎక్కించి గిరగిరె తిప్పి తిప్పి తిప్పి నన్ను పొట్టలో చేపెట్టేసి ఇలాగ సాగ తీసి నన్ను కుండ్రసేపం పట్టుకొచ్చాను తర్వాత నన్ను ఎండలో పెట్టి రెండు ఎండ పెట్టేస్తున్నాను తర్వాత నన్ను నిప్పులు కొలిమిలో పెట్టి కాలుస్తున్నారు నాకు ఇంత దుఃఖాన్ని కలిగిస్తున్నారు కదా అంది అంటే అప్పుడు అతను అన్నాడు చూడు ఇప్పుడు నీలో గంగాజలాన్ని నింపుతున్నాను మరి ఇది మహోపకారం కాదా అని అంటారు అంటే అప్పుడు మట్టి అంటుంది అయ్యో ఎంత కష్టపెడితే కష్టపెట్టేవు కానీ ఇప్పుడు నా ఎందు గంగా జలాన్ని నింపి ఓ ఆ కష్టం కూడా నాకు ఇప్పుడు మంచిగానే పరిగణించింది అని మట్టి సమాధానం అవుతుంది కదా ఆ కష్టం అంతా మట్టి పడలేదనుకోండి దాని ఎందు భాగ్యం నాకు కలుగుతుందా కలగదు కదా ఆ కష్టం అంతా పడింది పెట్టాడు కనుకనే ఫైనల్గా దాని నుండి గంగాజలాన్ని నింపే భాగ్యం నాకు కలిగింది కాబట్టి ఎవరైతే శత్రువు అని మీరు అనుకుంటారో వాడు మీకు అల్టిమేట్గా ఉపకారమే చేస్తాడు కానీ ఆ సమయంలో అలా అనిపించదు ఆ సమయంలో అలా అనిపించదు సో ఆ సమయంలో చాలా దుఃఖము ద్వేషము కూడా కలుగుతుంది అల్టిమేట్గా అతి గొప్ప ఉపకారమే అవుతుంది వాడు చేసిన హాని ఆ సమయంలో అపకారంలా భాషించిన రెండేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత మనం అనుకుంటాం అలా జరిగింది దేవుడు మన కోరియే అట్లు చేసినాడు అనుకుంటాం మరి అది మేలే అవుతుంది అంటే వాడు ఆ హాని చేసిన వాడు మనకు మేలు చేసినట్లు తేలుతుంది కానీ మన కాబట్టి అనుకోవడం పొరపాటే కదా సమస్య ప్రవచమిత్రేచ చాలా ప్రధానమైన విషయం శంకరుడు దానికేమి వ్యాఖ్యానం చేయలేదని ఇంత వెళ్ళి చేశారు ఉందాము సమస్య ప్రవచమిత్రేచ అప్పుడే అక్కడికి భాష్యం ఇంకా ఇంకా ఈ సమత్వం అక్కడితో పూర్తి కాలేదు ఇంకా ఉంది సమత్వం ఎలాగా మానాపమానలో చూడండి నేను మీకు మాట్లాడుకుంటా ఎవరైనా మిమ్మల్ని వేదిక మీదికి పిలిచి మెడలో మాల వేసినప్పుడు మీ మనస్సుకి చాలా ఉల్లాసం కలుగుతుందా కలుగుతుంది అయితే మీకు అవమానం కలిగి మనస్సు దుఃఖపడేటువంటి సందర్భం సుదూరములో లేదు ఎందుకో తెలుసిన మిమ్మల్ని ఎప్పుడైతే సమ్మానము చేసినప్పుడు మీరు ఉత్సాహాన్ని పొందినారో ఈ ఆపోజిట్ ఏమిటి అవమానం చేసినప్పుడు కృందిపోవుట అనే స్థితిని ఎవరు కల్పించుకున్నారు ఇతరులు కల్పించారా దేవుడు కల్పించాడా లేదు మీరే కల్పించుకున్నారు ఒక సమయంలో మీరు హర్షాన్ని ఎప్పుడైతే ప్రకటించారో మాది ఆపోజిట్ వచ్చినప్పుడు కృందిపోవుట దుఃఖించుట ద్వేషించుట అన్నది ఎవరు కల్పించారు మీరే కల్పించుకున్నారు మీరు ఒకటి హర్షాన్ని పట్టుకుంటే ద్వేషము ప్రక్కనే మనాన్ని మీరు కోరితే అపమానము రక్కనే ఉంటుంది సపోజ్ మీరు మానాన్ని కోరలేదనుకో అపమానము మీకు దూరంగా ఉంటుంది మానము మిమ్మల్ని భరించి వచ్చి మీరు కోరకున్నా మిమ్మల్ని భరించి వచ్చిందనుకోని మానము అప్పుడు మీరు ఏ అహంకారము లేకుండా సమచిత్తంతో ఆ మనాన్ని స్వీకరించిన సందర్భంలో అపమానము దానిపై వస్తుంది మనమేం కోరము కదా అపమానాన్ని అపమానం వచ్చినప్పుడు మీరు చిరునవ్వుతో నవ్వేసి ఉండిపోగలుగుతారు మీకు మనస్సు ఖేదమును పొందరు కాబట్టి ఎప్పుడు కూడా గ్రహాలు ఎవరో కలిగించాయి నక్షత్రాలు కలిగించాయి ఊళ్ళో వాళ్ళు ఎవరో మనకి ఇలా చేశారు అలా చేశారు మనకు దుఃఖాన్ని కలిగించారు అనేది తప్పు మనకి దుఃఖాన్ని మనమే దేవుడు చేశాడు అనేది కూడా తప్పు దేవుడు అన్నీ చేశాడు ఇది ఒక్కటే చేయలేదు ఇప్పుడు ఆకాశము అందరికీ అవకాశాన్ని ఇచ్చింది ఇంకొకళ్ళకే అవకాశమే ఉండడు దేవుడు అన్నీ దేవుడే చేశాడు మీకు మంచి చేసినప్పుడు దేవుడే చేశాడు చెడు చేసినాడు అలాంటి సామాన్య కారణం చెప్పకూడదు యునీక్ కాస్ చెప్పాలి మీకు దుఃఖం వచ్చింది ఇప్పుడు ఈ దుఃఖాన్ని ఎవరు కలిగించారు ఇప్పుడు మీరు కాలుదాలు పడిపోయారనుకోండి ఎందుకు పడిపోయారు అంటే గ్రావిటేషన్ వల్ల పడిపోయాడని చెప్పకూడదు గ్రావిటేషన్ పడిపోయినప్పుడు గ్రావిటేషనే నెలకొన్నప్పుడు గ్రావిటేషన్ మరి ఏమని చెప్పాలి అరిటి పండు చొక్క మీద కాలు వేయడం వల్ల పడిపోయామని చెప్పాలి అంతే కదా గ్రావిటేషన్ వల్ల పడిపోయామని చెప్పకూడదు యునీక్ కాస్ చెప్పాలి మీకు దుఃఖం వచ్చింది మీరు యునీక్ కాస్ చెప్పాలి దుఃఖం వచ్చింది దేవుడు వల్ల వచ్చింది అనుకోడు అన్నీ దేవుడి వల్లే వస్తాయి అందరి సుఖాలు అందరి దుఃఖాలు అలాంటి కాస్ చెప్పకూడదు యునీక్ కాస్ చెప్పాలి మీకు దుఃఖం వచ్చింది ఎందువల్ల వచ్చింది సూర్యుడు వల్ల వచ్చింది సూర్యుడు వల్ల దుఃఖం కాదు అందరికీ దట్ ఈనాట్ ది కాస్ కాదు బృహస్పతి వల్ల వచ్చింది గురుగ్రహం వల్ల గురుగ్రహం అందరికీ ఉంది కదా అక్కడ ఉన్నాడు గురువు అందరికీ ఉంది కదా గురువు యూ దె నాట్ సే దట్ అస్ ది కాస్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది అందరికీ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ నీకు ఉందా కాంగ్రెస్ పార్టీ అందరికీ ఉంది కదా యూ దెనాట్ సేల్ అండ్ దాట్ లేకపోతే డెమోక్రసీ వల్ల వచ్చింది అందరికీ ఉన్నది అలాంటి కాస్ చెప్పకూడదు పక్కింటి వాళ్ళ వల్ల వచ్చింది లేకపోతే ఇంట్లో వాళ్ళ వల్ల వచ్చింది అది కూడా రాంగ్ కాజెస్ మరి ఎందువల్ల వచ్చింది నాలో ఏదో ఒక దోషం ఉండడం వల్ల వచ్చింది అది కరెక్ట్ కాజెస్ కరెక్ట్గా పట్టుకోవాలి కాజ్ అప్పుడేమవుతుంది ఆ దోషాన్ని దుఃఖాన్ని ఇచ్చిన దోషాన్ని మీరు అట్టి పెట్టుకోరుగా నొప్పి కలిగించిన ముళ్ళు ఏం చేస్తారు తీసుకోవడం వారు సార్ నడుస్తూ ఉంటే కలుపుకుమని నొప్పి కలుగుతుందండి అప్పుడు మీరు వెంటనే అరే ఆ స్పెషల్ చర్మంలోకి ఏదో ఒక శల్యము దిగి ఆ శల్యము కదులతో పీడను కలిగిస్తోంది అని ఏం చేస్తారు నడవడం మానేసి అక్కడ కూర్చుని ఎవరినో తెలిసి రేపు చూడరా నా కాళ్ళు ఏదో దిగినట్టుందని వాడికి అప్పచెప్తే వాడు ఏదో సూడో ఏదో పెట్టి జాగ్రత్తగా ముళ్ళు తీసేట్లు పారేస్తారు పాలేస్తే మీకు వెంటనే నొప్పిపోతుంది అదేవిధంగా హృదయంలో దుఃఖము కలిగినది అంటే ఒక దోషము మీయందు ఉన్నది దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏవా సూత్రం దుఃఖమంటే మీ తెలివిలో ఏదో అపరాధము కాలదు దాన్ని గుర్తుపడితే పోతుంది ఏమిట అపరాధము అంటే మానమునందు ప్రీతి అపమానము ఎడల ద్వేషము అంటే మీరు ద్వంద్వంలో చిక్కుకుని ఉన్నారు మానవు నాకు కావాలి అని మీరు వెంపదలాడుతున్నారు మానవం కోసం అపమానం నాకు కలగకూడదు అని వెంపదలాడుతున్నారు అది ప్రజ్ఞాపరాధము అది దోషము దాని కారణంగా మీరు సుఖదు కాలకి వశులవుతున్నారు మానాపమానము కొంతమంది పద్మశ్రీ బిల్లు ఇచ్చారనుకోండి ఇంకొకరికి పద్మభూషణ ఇచ్చావు నాకు పద్మశ్రీ ఇచ్చావని చెప్పేసి మీరు వీడు దుఃఖిస్తూ వచ్చి ప్రభుత్వం వాళ్ళు కూడా ఆ రతారు కానీ పద్మశ్రీ అని ఒకటి పద్మశ్రీ ఎంత బాగుందో పేరు పద్మశ్రీ వాళ్ళు ఏం చేశారు ఇంకొంచెం దాని హయ్యర్ స్టాండర్డ్ పద్మ విభూషణ్ పద్మభూషణ్ అంటే ఇలాంటివో రకరకాలు పెట్టారు ఇంకో అలాగంటే సంస్కృతంలో పేర్లు పెట్టుకోవడానికి ఏ సమస్య కాదు ఏ భాషలోనైనా ఉంటాయి పదాలు దాంతో నాకు పద్మశ్రీ ఇచ్చాడు వాడి పద్మభూషణ్ ఎందుకు ఇచ్చాడు వాడు గొప్ప ఏంటి నా తక్కువ ఏంటి అని వీడు పద్మశ్రీ దుఃఖిస్తూ కొంతమంది అయితే వాళ్ళ ఉత్ప్రోషం ఎంతటి తంటుందంటే నాకు ఈ పద్మశ్రీ అక్కర్లేదు ఎందుకు ఎందుకు అక్కర్లేదండి అంటే వాళ్ళెవరితో పద్మ విభూషణ ఇచ్చేవు కనుక నాకు పద్మశ్రీ అక్కడ చూడండి మనాభమానముల ఎడల ఎన్ని సటి అజ్ఞాన ప్రవృత్తి ఉంటుందో సమాజంలో చాలా ఘోరమైన ప్రవృత్తి ఉంటుంది అంతా కూడా అజ్ఞానం నుంచి వచ్చేది భగవద్గీత చదవకపోవడం చోట వచ్చినటువంటి దోషము లేదంటే కూడా భగవద్గీత ఎక్కడో మనస్సులో మెదులుతుంది పోలేదా వాడికి పద్మవిభూషణ్ ఇచ్చినా మనకు పద్మశ్రీ ఇచ్చాడు కదా ఇది చాలే మనకి అని ఒక తృప్తి ఇంట్లో ఎక్కడో మెరుగుతుంది మనసులో వాడికి ఆ అంత అంతః ఆ అంతఃసాక్షి నుంచి ఆ సందేశం వస్తుంది అందుకే మన సమాజంలో భగవద్గీత చదవకుండా జాగ్రత్తలు ఉండిపోతున్నారు అన్నమాట ఏవో పురాణాలు చదువుతారు తప్ప పురాణాల్లో కూడా తత్వం ఉంటుంది ఆ తత్వాన్ని వదిలిపెట్టి కథలు చదువుతారు తత్వాన్ని చదవాలి ఏవో కథలు చదువుతారు వ్యాఘ్రశర్మ వృత్తాంతం ఏమి చేస్తావు వ్యాఘ్రశర్మ వృత్తాంతం వర్గీ యాఘ్రశర్మ ఉండరు సరే ఆయనకు ఒక కొడుకు ఉండరు ఆ కొడుకు నదిలోపడి మరణించారు అయ్యో పాపం ఏ ఏదో సౌండ్ స్టోరీ ఉంది గోలినా ఈ స్టోరీ ఎవరు చదువుతాడో వాడు స్వర్గంలో పొందాడు స్టోరీ చదివిస్తే స్వర్గం వచ్చేస్తుంది భగవద్గీతను అధ్యయ అని తథ మానాపమానలో మానాపమానముల ఎడల సమత్వములు కలిగి ఉంట నిజానికి ఒక్కరుగు ముందుకు వేసి అటు వెళ్తే ఎవరన్నా మిమ్మల్ని సన్మానం చేయటం కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు చెప్పావు థ్యాంక్ యూ అని అక్కడి అది బెటర్ సన్మానం చేయడానికి ఎదురు చూస్తున్నారంటే ఇటు పో తర్వాత ఏమన్నా మీరు అటు వెళ్ళినట్లయితే మిమ్మల్ని నిందిస్తారు వాళ్ళు మిమ్మల్ని తిట్టడానికి కాసు కూర్చున్నారు అన్నాలనుకోండి అటు వెళ్ళడం వెళ్ళి ఆ తిట్ల నిందితిని రావాలి అప్పుడేమవుతుంది ఎదరవాళ్ళు మనల్ని తిరుగుతున్నప్పుడు మన మనస్సు ఎలా ఉన్నది మనకు అర్థమవుతుంది దాంట్లో రెండు అంశాలు ఉంటాయి ఎదరవాడు తిట్టాడు అనుకోండి ఆ తిట్టులో సత్యం లేదా అది ఎవరికి తెలుస్తుంది మనకి తెలుస్తుందా వాడికి తెలుస్తుందా వాడికి తెలియదు వాడైనా ఉక్కువ సంతోషించుకోనొచ్చు మనకి బాగా తెలుస్తుంది మనకి బాగా తెలుస్తుంది సో నీకు డబ్బు మీద లోభం ఎక్కువ అని ఇచ్చాడనుకోండి నువ్వు లోభివి అని ఇచ్చాడనుకోండి తింటే మనకు తెలుస్తుంది నేను లోభం ఉందా లేదా నాలో ఒక లోభం ఉందనుకోండి చిత్తదగ్గ చిట్టబట్టే కదా తెలిసింది నాలో లోభం ఉంది దోషం ఉంది కాబట్టి మనం ఆ పని తిట్టిన వాళ్ళు ఏం చేయాలి నాయ నువ్వు నాకు మహోపకారం చేసేవాడు అనే ఆశీర్వదించాడు ఒకవేళ నాలో లోభం లేదు అని నాకు తెలుసు అనుకోండి నాకు తెలుస్తూ ఉంటుంది నాకే నాకంటే బాగా ఇంకవే దేవుడికి కూడా నాకంటే బాగా తెలియదు నాకే ముందు బాగా తెలుస్తుంది తర్వాతే కూడా తెలుస్తుంది వ్యవధానం ఉన్నంత అలాగే ఉంటుంది కాబట్టి వెంటనే నాలో లోహం లేదు అని తెలిసిందనుకోండి నీవు లోభి అని అతన్ని నిందించాడనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి చిరునవ్వు నవ్వులు ఊరుకోవాలి ఎందులో తెలుసునండి ఈ ఘాట్ ఇట్ రా మూర్ఖుడు ఈ ఘాట్ ఇట్ ఆల్ రాజేత వారి నవ్వునని ఊరుకోవాలి సమస్య శ్రవించింది నువ్వు నేను నడిచి వెళ్తున్నాడనుకోండి ఎదురకుండా ఒక నష్టం ఉంటాడు వాడు దండం పెట్టాడు అనుకోండి దాంట్ ఇలా దండం పెట్టాడు అనుకోండి దండం పెడితే ఏం చేయాలి మీరు ఆగాలి యువర్ ఒబ్లెన్స్ టు స్టాప్ యువర్ ఒబ్లెన్స్ ఆగి అయ్యా మీ పేరేమైనా అడగాలి ఆ పేరు మీకు ఇంతకుముందే తెలుసుంటే అయా మీరు కొనసాగా ఉన్నారా అని ప్రశ్నించాలి సమాధానం చూస్తాడు ఏదో సమాధానం మీరు ఎది ప్రశ్న వేస్తే ఆయన ఎది సమాధానం చెప్తాడు ఏముంటుందో అంతకంట అప్పుడు ఆ రుణం అంతా వృషా చేసుకుని అనవసరపు పలుకులు ఒక రుణంలో పలికి మనం వెళ్ళవసం సపోజ్ ఆయన పలకరించలేదనుకోండి దండం పెట్టలేదనుకోండి వాటి ఫ్రీడమ్ ఇట్లే ఎంత ఫ్రీడమ్ చూడండి మీరు మీరు అభ్యాసం చేసి మీ దాన్ని విడిపోతుంటే ఎవడైనా దండం పెట్టాడు అనుకోండి అంటే అర్థం ఏంటో మీ కాళ్ళకి బంధం వేసినట్టు అర్థం నడిచి వెళ్ళిపోతుంటే అడ్డంగా కన్న పెడితే ellavoo because you are arrested there the movement arrest ayipottu kada inga mera kalaala niru adannam pettina tarike meeru prachuttaru micche meenu vellal sithu yero place dannam bette pote anta freedom adey kanvaru athle aa freedom yokka rasalu anubhavistheyani kelidhu freedom సంసారులు బంధంలో ఉంటారు వాళ్ళు ఫ్రీడమ్ అంటే ఒకటో ఎరగదు ఇవేనో వంటిస్తుంది కదా ఎందుకంటే బంధంలో ఉంటారు బంధంలో ఉండి బంధాన్ని కూడా ఇష్టపడే స్థితికి చేరుకుంటారు నేను నో మీ వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్ ఎద్దుకేం తెలుస్తుంది అటుకులకు చెందినట్టు ఫ్రీడమ్ యొక్క మహిమ ఎదుగు మానావమానవుల చక్కర్లో తగులుకుని ఉంటారు నేనున్నో the freedom of raising a ball going beyond respect and disrespect honor and dishonor just to go beyond what a great thing is ninga bodu aanu denga kallade avaru nidaral chesina meek abhyandaram what a great thing is ashrada yokka rasamu anubhavanide ostene miga dali mahim artham undi adeyedo karma cheste swargam gollu bhoga anubhavinchinatlu kaadu ఇప్పుడు ఇక్కడ సమస్య ప్రౌచ మిత్రేచ తథ మానాపమానయోహ మహాత్ముల దృష్టాంతమేపాడు ఒక ఆయన వేగంగా లోపలికొచ్చి తలుపు వేసుకుని అమ్మయ్య అని కుర్చీలో కోల్పడ్డాడు ఏమండి అంత వేగంగా లోపలికి వచ్చి తలుపేసాల్లో కోల్పడ్డారు అంటే బయట ఎండ చాలా అధికంగా ఉన్నది తాపము చాలా అధికము దాహరణి అంతే కదా మరి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది మధ్యాహ్నం ఒక గంటకే ఎండ ఎలా పడతాలో అందుచేత లోపలికి వచ్చి కలిపేసుకుని కుర్చీలో కూర్చుంటారు సరిగ్గా అదేవిధంగా మీకు సొసైటీలో అవమానము ఉన్నట్లయితే మీరేం చేయాలి బాహ్య జగత్తులో మానావమానము ఉన్నట్లయితే ఏం చేయాలి బాహ్య జగత్తుకి తలుపు వేసేసి బాహ్య జగత్తుతో సంబంధం పెట్టుకోకుండా హృదయమునందు ఆత్మస్వరూపమునందు పరినిష్ఠితులై ఉండిపోవాలి కాబట్టి అవమానము మానము రెండింటికి దూరంగా స్వరూపనిష్ఠుడుగా ఉండితయే యథార్థమైనటువంటి భక్తి ఇప్పుడు ఈ మానావమానముల చక్కర్ ఆ సైకిల్లో మీరు పడ్డారంటే మీ సాధనంతా కూడా నాశనమైపోతుంది అటువంటి దాంట్లో పడకం కొంతమంది సాధువులు సన్యాసులు ఈశ్వరుణ్ణి ఆరాధించటానికి జీవితాన్ని అంకితం చేద్దామనుకున్న భక్తులు కూడా ఈ మానావమానవుల బంధంలోకి పడి తమ యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి ఆ ప్రవాహంలో పడిపోతూ ఇప్పుడు ఒక ఒక భక్తుడు ఉన్నాడు అతను ఏం చేశాడంటే ఎవరి మీద లాసుతో ఒకటి ఫైవ్ కృషి నాకు అపకారం చేశాడు నన్ను ఎదురు అన్నాడు ఎదురు చేశాడు అని ఓ ఫైల్ చేస్తే ఓ మహాత్ముడు చెప్పాడు ఎదురానికి నువ్వు భక్తుడు అన్నావు కదా నీ జీవిత లక్ష్యము ఈశ్వరుణ్ణి చేరుకునిటా భక్తిని చేయుటా కూడా పైగా చెప్పాము వేషం కూడా భక్తులు వేషం వేసి వేషం వేసావు మరి నువ్వు భక్తిని జీవిత లక్ష్యమైనప్పుడు నువ్వు చేస్తున్న పనేమిటి ఇంకొక డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో దారి తప్పి వెళ్ళిపోతున్నావు అని హెచ్చరిక చేస్తాను కాబట్టి మానావమానములనేవి వాటికి అతీతంగా ఉండాలి తప్ప వాటిల్లో చిక్కుకొని ఉండరాదు ముందు మానంతో మొదలుపెట్టాలి మనాన్ని దూరంగా పెట్టే ప్రయత్నం చేసి అపమానం నాకు వచ్చినా కూడా నేను శుద్ధుడ సంసిద్ధుడమే అనే పద్ధతిలో ఉన్నట్లయితే మన మనస్సు సహజంగానే తొందరగా శీఘ్రంగా మనవమానముల యొక్క పరిధి నుంచి పైకిపోతుంది సమత్వము ఎస్టాబ్లిష్ అయిపోతుంది అప్పుడు అదే యథార్థమైన భక్తి ఇక శీతోష్ణములు శీతోష్ణములు అయ్యేలా సమత్వము చాలా మనలో జీవితానికి సంబంధించిన టాపిక్ గీతాయిన్ డైరీ లాయన్స్ నన్ను ఎవరిలో అడిగారు గీతా ఇన్ డైలీ లైఫ్ మీద మీకు మాకు మాకు మీరు ఒక నాలుగు క్లాసులు చెప్పండి అంటే నేను నాను శని అతి శివానందాశ్రమానికి వచ్చేసేయండి మీకు గీతా ఇన్ డైలీ లైఫ్ చెప్పినట్టు ఒక కాదు మీరు అక్కడైనా భగవద్గీత పన్నెండో అధ్యాయం చెప్తున్నారు కదా మాకు గీత ఇన్ డైలీ లైఫ్ కావాలి అంటే మీకు ఎందుకు మీరు అక్కడికే రండి వీరికే అదే సరిపడుతుందని నేను వరద తీస్తాను కాబట్టి బిజీ ది గీత ఇన్ డైలీ లైఫ్ సుఖదుఖేషు అంటే శీతోష్ణయోహో సమహ సుఖ దుఃఖయోహో సమహ అప్పుడు చూడండి శీతమో ఉష్ణము ఇది భారతదేశంలో వెదర్ ప్యాటర్న్ ఇప్పుడు ఎలా వేసవి కాలంలో సూర్యుడు అగ్ని మీద బుద్ధిలో వైపుతుంది మండిపోయిట్లాగా ఎండలు కాసేస్తాయి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఒకప్పుడు చాలా హైయెస్ట్ టెంపరేచర్ అన్నట్టుంది ఇది ఇప్పుడు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అసలు షురూ అయ్యేలా ఉన్నాం ఆరంభమైనట్లు మే ఫస్ట్ వీక్ వచ్చేప్పుడు ఇది ఫార్టీ దాటిపోతుంది హైదరాబాద్లో ఇంకా మళ్ళీ జూన్ కూడా ఫుల్ మంత్ మీకు ఫార్టీ అమౌంట్ అడుస్తూ ఉంటుంది ఫార్టీ వన్ ఫార్టీ కూడా వెళ్ళిపోతుంది ఇంకా మీరు కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్తే రాజమండ్రి కాకినాడ బల్దార్ ఇత్యాది స్థలాలకి వాటెవర్ మీరు రీజన్ 47, 48, ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ కూడా టచ్ అయిపోతూ ఉంటుంది మనిషి సహించలేనంతటి వేడి వచ్చేస్తుంది అదే అయిపోతే ఇంకా వర్షాకాలం వస్తుంది ఇంకా ఇల్లు ఊళ్ళు అన్నీ ఇల్లు ఊళ్ళు ఏకం అయిపోయాయి అంట వర్షాలు పడిపోతాయి సో వీఆర్ ఈవినింగ్ ఎన్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో మనం జీవిస్తూ ఉన్నాం ఏదో ఎలర్జీలో ఎఫెక్ట్ అని గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనే ఓ పేర్లు వచ్చి సైంటిస్టులు వర్ణిస్తూ ఉన్నారు వెరీ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్కి మీరు సురసిద్ధులై ఉండాలి మొన్న వర్షాకాలం ఎలా ఉండే వెరీ హెవీ టైస్ అండ్ ఎక్కడ పడితే అక్కడ ఫ్లడ్స్ అవునండి మొన్న వర్షాకాలం నేను వార్తల్లో జరిగివాడిని మొన్న వేసవకాలం లాస్ట్ ఇయర్ వేసవ కాలం ఎలా ఉండే సూర్యభగవానుడు మహాప్రళయ కాలాగ్ని బోలి ప్రకాశించినాడు మండిపోయినాడు తట్టుకోవడం కష్టం అనిపించింది వేడి ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు పరిస్థితులు కరెక్ట్గా ఈ శీతో ముఖ్య శ్లోకానికి తగ్గట్టుగా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఎయిర్ కండిషన్ పెట్టుకోవాలి వర్కౌట్ కాదు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఉండదు ఎలక్ట్రిసిటీ ఉండదు తర్వాత కార్లో ఎయిర్ కండిషనర్ తిరుగుతూ అది గ్లో చేస్తూ ఉంటుంది ఎలా ఉంటుందో తెలిసిన ఆ ఎయిర్ కండిషనరు నీరు గారిపోతూ ఉంటుంది ఆ ఎండను తట్టుకోలేక వేడి వేడిగా వస్తుంది ఎయిర్ కండిషనర్లోంచి వినోద కార్లో ఎయిర్ కండిషనర్ కూడా వేసవి కాలంలో యూజెస్ ఇట్స్ ఎఫెక్టివ్ ఉంది స్పంది చేయలేదు కాబట్టి ఎయిర్ కండిషనర్ సార్ నాట్ బ్లో హెల్ప్ మరి ఏమిటి హెల్ప్ చేస్తుంది అంటే మీ మనస్సుని మీరు సమత్వం వైపుది నడిపించగలిగితే దాన్స్ వైజోగా ఎటువంటి దృష్టికోణం ఉండాలంటే చూడండి ఏడి బాగా ఉన్నప్పుడు కొంత తాపము శరీర తాపము ఉంటుంది సహజమది శరీరానికి తాపం ఉంటుంది కాబట్టి ఆ తాపాన్ని మనము నిబ్బరంగా సహించడమే సహిస్తాను నేను దానికి అదొక యోగము స్థితి క్షా యోగము అని పేరు దానికి తాము స్థితి క్షస్వం అని చెప్పాడు శ్రీకృష్ణుడు నీకు ఎండ ఎక్కువైతే నాకు ప్రార్థన చేయ నేను నీకు చల్లగా ఉన్నట్లా చేస్తానని చెప్పలేదు నేను ఎండ నీకు మళ్ళాగే నేను కూడా ఎండను సహిస్తున్నాను సహించి చేయని చెప్పాను స్థితి క్షస్వం అని సలహా చెప్పాను అంతేకాని నేను మహిమేదలు చేసి ఒక బల్బులాగా చుట్టూ నీకు చల్లగా ఉన్నట్లా చేస్తాను అని అలాగే చెప్పలే మనం అర్థం చేసుకోవాలి సో పైగా ఏమన్నాడు శరీరం చర్మమునకు స్పర్శం ఉన్నది బయట సూర్యునియందు వేడి కలదు ఈ స్పర్శకి ఆ వేడికి సంయోగం కలిగినప్పుడు తాపము తప్పదు తప్పదు ఏది తప్పదో దాన్ని ఏం చేయాలి సహించాలి అది శ్రీకృష్ణుడి ఫార్ములా ఏది తప్పనిసరియో దాని గురించి గగ్గోలు పెట్టడం మానేసి అని దుఃఖించడం సహించి వేయుట తస్మిన్నపరిహార్యర్థే తత్వం శోచితు అర్హసి ఏది పరిహరింప శక్తిము కాదో దాని ఎడలా శోకించుట తాగాదు తప్పు అది శోకించవద్దు ఇప్పుడు రాబోతున్నప్పుడే ఎండలకు మొదలయ్యాయి గమనించారో లేదో నేను గీతా క్లాస్ చెప్తూ ఉంటా బులవారంలో మంగళవారం నేను బురారం ఐదున్నర నుంచి ఏడు వరకు మే నెలలో ఏప్రిల్ మే నెలలో ఐదున్నరకి ఎలా ఉంటుంది అగ్ని గుండల్లో ఉన్నట్టు ఉంటుంది ఐదున్నరకి చాలా హాట్ ఉంటుందండి అగ్గితామందిరం పైన ఆస్బెస్ట రైతులు ఫ్యాన్ తిరిగినా ఉంటే తిరగకపోయినా ఉంటాయి ఫ్యాన్ తిరిగితే వేడిగాలు వేస్తుంది ఫ్యాన్ తిరగకపోతే వేడి వేడిగానే ఉంటుంది రెండు ఒకటే తిరిగిన దానికి తిరగడానికి తేడా ఉండవు అతన్ని ఫ్యాన్ తిరిగితే ఎక్కించి ప్రయోజనం అవుతుంది ఫ్యాన్ తిరగదు ఎందుకు అది కరెంటు ఉండదు ఇన్వర్సు మీద మైకు పెట్టింది గీతా క్లాసు అందరూ వచ్చి కూర్చుంటారు నేను కూడా బుద్ధిమంతుల్లో పాఠం చెప్పొస్తాను క్లాసు మాత్రం మానే పదలేదు పైన ఆస్పిస్ట్రస్ రేటులు యాస్పిస్ట్రస్ అంటే అసలు ఐడియా ఏమైనా ఉంది క్యాన్సిల్ అవ్వదు గడిచిపోతూ ఎందుకంటే మనస్సులో ఉంది అంతా కూడా దేహంలో లేదు మనస్సులో ఉండేది మీ మనస్సులో సహనము తితిక్ష యోగం అను చాలామంది యోగం అంటే ఏమనుకుంటారు క్షీర్శాసనం లేదు యోగం అనుకుంటారు లేకపోతే ఇలా కూర్చుంటే ఇక్కడి నుంచి ఏదో పైకి అది యోగం అనుకుంటుంది ఏదేదో పేరు యోగానికి పేరు యోగం అంటే హిమాలయాల్లో అలా గాలిలో వెళ్ళిపోతే యోగము అనుకుంటారు లేకపోతే ఆయన అలా కూర్చుంటే ఆయన ముక్కుల్లో నుంచి తుఫాన్ వచ్చినట్టుగా గాలి వచ్చేస్తుంది అది యోగం అనుకుని ఒకళ్ళు అనుకుంటారు ఇవన్నీ యోగానికి ప్రేరణ అవి ఇవి చెప్పినవి ఏది యోగం కాదు యోగం ఏమంటే సహించుట ప్రతికూల పరిస్థితిని సహించుట అనుకూల ప్రతికూలములను సమత్వముతో స్వీకరించుట అది యోగం సమత్వము యోగం వచ్చి సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచియట మనం ఇచ్చేసరే సమాన శబ్దాన్ని శ్రీకృష్ణుడు చాలా అధికంగా వాడినాడు సిద్ధి అసిద్ధి రెండింటి ఎందు సముడుగా ఉండవలదు సమత్వమే యోగము కాబట్టి శీతోష్ణము రాబోతున్న ఎండాకాలంలో మనం కనుక చక్కగా స్థితిక్ష సహనమును అభ్యాసం చేసినట్లయితే అది ఏ గొప్ప యోగము మీరు హృషికేశ్వర్ వెళ్ళారనుకోండి అక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది టెంపరేచర్ గెంగలో దిగితే చలి రోజు గట్ెక్కితే వేడి ఫార్టీ ఉంటుంది అక్కడ కూడా కాబట్టి యూ కెన్ ఎస్కేప్ యూ షుడ్ నాట్ ఎస్కేప్ ఆల్సో వైశ్వజీ ఎస్కేప్ ఎక్కడికి ఎస్కేప్ అవుతాడు రెండు మాసాలు సహించేయటమే మన దేవుణ్ణి ప్రార్థించాలా ప్రార్థించవచ్చు ఎలాగా ఓ దేవ నాకు సహించే శక్తిని ఇమ్ము అని ప్రార్థించాలి సహన శక్తిని ఇమ్ము అంతేగాని ఎండలు తగ్గిట్లా చెయ్యి అని ప్రార్థించకూడదు ఎండలు తగ్గిట్లా చెయ్యి అంటే కాంట్రడిక్షన్ అయిపోతుంది ఇప్పుడు దేవుడు మీ కోరిక తీర్చాలా అక్కర్లేదా తీర్చాలంటే ఇప్పుడు లాస్ ఆఫ్ నేచర్ని వైలేట్ చేసి మీ కోరిక తీర్చాల్సి ఒక విద్యార్థి దేవుడికి బాబాకి ప్రార్థన చేస్తున్నాడు ఏమని బాబా బాబా ముక్కు నేనేమో పరీక్షకి తయారుగా లేను పరీక్షలు ఒక్క పది రోజులు వాయిదా పడి ఇట్లా చెయ్యి అని ప్రార్థిస్తున్నాను అలాంటి ప్రార్థనలు చేయకూడదు ఎందుకంటే పరీక్షలు తొందరగా వాళ్ళని ప్రార్థించే వాళ్ళు యాభై మంది ఉంటారు మరి వాళ్ళ ప్రార్థన వినాలా దేవుడు వీళ్ళ ప్రార్థన వినాలా కాబట్టి అలా ఉండకూడదు ప్రార్థన ప్రార్థన యుక్తియుక్తంగా ఉండాలి కాబట్టి సహనము నాకు సహించే శక్తిని విన్నాడు అయితే ఫుల్ హార్డీగా ఉండకూడదు అంటే బండగా ఉండకూడదు ఆ ఎండలో నిలకూడదు సూ సన్ స్ట్రోప్ తెచ్చుకుని వడదెబ్బ పొంది డాక్టర్ల చుట్టూ దీంట్లో హాస్పిటల్ అలా అవ్వకూడదు వడదెబ్బ తగలకుండగా నీళ్ళు అధికంగా తాగుతూ చల్లదనాన్ని వ్యవస్థ చేసుకుని ఎండలో నీడ ఉంటూ ఎండలో తిరగకుండా నీడ పడుతున్న ఉంటాం చిన్న చిన్న ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో వాటిని చేసేసుకుని చక్కగా సహిష్తో మనం ఉండిపోవాలి ఇది శీతోష్ణముల ఎడవ అటువంటి ప్రవృత్తి ఉండాలి శీతము ఎడవ కూడా అటువంటి ప్రవృత్తే ఉండాల్సి ఉంటుంది శీతోష్ణ సుఖ దుఃఖే సూక్తి సుఖ దుఃఖముల గురించి కొంత విస్తారంగా చూడాలంటే చూడచ్చు ఎందుకంటే జీవితానికి సంబంధించింది కదా ఇంతకుముందు సుఖదుఖ విచారం చేశాను నేను విస్తారంగానే చేశారు అయినా చేసే అప్పుడే ఎలా జరిగిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి కొంచెం మరీ అంత విస్తారంగా కాకుండా ఓ అరగంట సమయాన్ని దానికి వెచ్చించి సుఖదుఖముల మూమెంట్ డైనమిక్స్ ఎలా ఉంటుంది మనం ఎటువంటి మానసిక స్థితిని కలిగి ఉండాలి అనే విషయాన్ని రేపు క్లాస్లో మనం కొంత చర్చ చేద్దాము శోకంసారి అందాము సమస్య ప్రవచ నయో శీతోష్ణసుఖదు సమస్సంగ వివర్జి ఓం ప్రయంబకజామహు గంధిం పుష్టివర్ధనం ఉర్వాుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయమామృత బకం గజామే సుగంధిం పుష్టివర్ధనం ఉోర్ముక్షీయ